శ్రీ శ్రీ శ్రీ సాధు నిశ్చల్దాస్ స్వామీజీ వారి చే విరచితమైన శ్రీ విచార సాగరం నందు ప్రథమ తరంగంలో అనుబంధ చతుయ నిరూపం అధికారి అనగా ఎవరో తెలుసుకున్నాం మలదోషము విక్షేప దోషము ఎవరి అంతఃకరణంలో నివృత్తమైనదో మరియు కేవల స్వరూప అజ్ఞానం మాత్రం ఉండిందో అట్లే సాధన చతుష్ట సంపన్నుడైన వారు ఎవరో అటువంటి వాడు వేదాంత శ్రవణమునకు లేదా వేదాంత విచారమునకు అధికారి అని తెలుసుకున్నాం అయితే అధికారి లక్షణంలో సాధన చతుస్తే సంపన్నుడు అని చెప్పుకున్నాం కదా అంటే నాలుగు సాధనలతో యుక్తమైన అధికారి అని చెప్పుకున్నాం ఆ నాలుగు సాధనాలు ఏవి అని ఇప్పుడు సంక్షేపంగా నాలుగు సాధనాల యొక్క నిర్దేశం చేసి మళ్ళీ ఒక్కొక్కటిగా విస్తారంగా చెప్తాడు అత చారి సాధన వర్ణన ఇప్పుడు నాలుగు సాధనముల యొక్క వర్ణన చేయబడుతుంది ఆరవ అంకం నుండి పద్నాలుగవ అంకం వరకు ఈ సాధనాల యొక్క విచారణ చేస్తాడు గ్రంథకర్త పన్నెండవ దోహ చూడండి ప్రథమ వివేక విరాగపునీ సమాధి షట్ సంపాక్షుత ఏచవ సాధన సాతి వివేకము మొదటిది వైరాగ్యము రెండవది సమాధి షట్క సంపత్తి ఇది మూడవది మరియు ముముక్షుప్తము నాలుగవది ఈ నాలుగు సాధనములకు సాధన చతుష్టయము అని నామమాత్ర నిర్దేశం చేసి ఇప్పుడు మొదటిది వివేకము దాని వర్ణన చేస్తూ ఉన్నాడు దోహ పదమూడు చూడండి అవినాశీయాచల జగతాతే ప్రతికూలో వివేక్ హే సభు సాధనుకోమూలో ఆత్మ అచలం ఉన్నది అంటే నిష్క్రియమున్నది మరియు అవినాశి అంటే నాశరహితమున్నది మరియు ఆ ఆత్మ కంటే విపరీతముగా జగత్తున్నది ఎట్లా నాశవంతమై మరియు సవయవమై సక్రియమై ఉన్నది ఐశోజ్ఞాన వివేక హే ఈ విధంగా పృతగ్గా తెలుసుకోవడం ఇది వివేకము అంటారు బ్రహ్మైవ నిత్యం వస్తు తతో అన్యదఖిలం అనిత్యం ఇది వివేచనం బ్రహ్మమే నిత్యం మరి దానికంటే భిన్నమైనటువంటిది సకలం అనిత్యం ఉన్నది అనేటువంటి వివేచన ఏదైతే ఉందో దీనికే వివేకము అంటారు నిత్యత్వం నామ నిత్యత్వం అంటే దేనికంటారు కాల అనవచ్ఛిన్నం నిత్యత్వం బ్రహ్మము నిత్యమున్నది సత్యమున్నది అని శృతిలో చెప్పబడింది నిత్యమన్నా సత్యమన్నా ఒకటే ఎందుకు నిత్యత్వాతిరిత సత్యత్వ నిత్యత్వం సత్యత్వం తద్ అస్తి తన్ నిత్యం సత్యం ఇది వాచస్పతి మిశ్రై ఉత్తత్వాత్ నిత్యమన్నా సత్యమన్నా ఒకటే కాల పరిచ్ఛేదరహితము నిత్యమన్నాము త్రైకాలిక అబాధ్యత్వము సత్యమన్నాము అంతే కదా శబ్దభేదమే కానీ అర్థభేదమేమీ లేదు కాబట్టి బ్రహ్మము సత్యం లేదా నిత్యం తద్భిన్నము సకలం అనిత్యం దానికంటే భిన్నమైన సమస్త జగత్ కూడా అనిత్యం అని ఈ విధంగా వివేచన చేయుట నిత్యం యొక్క వివేచన చేయుటకే వివేకము అంటారు స చ ఆపాత అధిగత వేదార్థస్ అనుమానకుశలస్ బ్రహ్మ ఇవ నిత్యం వస్తు తత్విలం అచేతనం అనిత్యం ఇది వివేకోవతి ఈ విధంగా ఆపాత జ్ఞానం ఉన్నటువంటి అనుమానకుశలుకి బ్రహ్మము నిత్యము దానికంటే భిన్నం సకలం అనిత్యము అనేటువంటి వివేకము కలుగుతుంది తత ఏ విధంగానంటే నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం ఉండకుపనిషత్తు చెప్తుంది ఒకటి ఒకటి ఆరులో బ్రహ్మము లేదా ఆత్మ నిత్యం ఉన్నది అంటే కాల అనవచ్ఛిన్నత్వం కాల పరిచ్ఛేదరహితత్వం నిత్యత్వం అని చెప్పుకున్నాం కదా అంటే మూడు కాలాల్లో విద్యమానమై ఉన్నటువంటిది నిత్య వస్తువు అది పరబ్రహ్మ వస్తువు మరి ఇంకా ఎలా ఉంది అని అంటే విభుం అంటే వ్యాపకమైనటువంటిది సుసూక్ష్మం ఏ విధంగా పృథివ్యాది క్రమేణ మనము విచారణ చేస్తూ వెళ్ళినట్లయితే పృథివీ కంటే సూక్ష్మము జలము జలము కంటే సూక్ష్మము అగ్ని అగ్ని కంటే సూక్ష్మము వాయువు వాయువు కంటే సూక్ష్మము ఆకాశము పరి దానికంటే కూడా సూక్ష్మమైనటువంటిది పరబ్రహ్మ వస్తువు సుసూక్ష్మం అని చెప్పబడింది మరి ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య ఆకాశం ఏ విధంగా సర్వగతమై నిత్యం అట్లా పరబ్రహ్మము కూడా నిత్యమైనటువంటిది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఆత్మా నిత్యము తద్విపరీతం అనిత్యము అని చెప్పడానికి శృతి ప్రమాణాల చేత వివేకం చేస్తున్నాడు అనుమాన కుశరుడైనటువంటి ప్రేక్షావత్ పురుషుడు వివేకి పురుషుడు అజో నిత్య శాశ్వత అని ఈ విధంగా కఠోపనిషత్తు చెప్తుంది ఒకటి రెండు పద్దెనిమిదిలో మరియు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఈ విధంగా తైతరి ఉపనిషత్తు రెండు ఒకటి చెప్తుంది ఎత్ర నాణ్య పశతి నాణ్య శృణోతి నాణ్యత్ విజానాతి స భూమా ఎక్కడ రెండవ చూడడో రెండవ దాన్ని వినజాలడో రెండవ దాన్ని తెలుసుకోజాలడో అంటే అక్కడ రెండవ వస్తువే లేదు కేవలం ఒకే ఒక అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ఉన్నది అది వ్యాపకమైనటువంటిది అని మనకు చాందో గోపనిషత్తు ఏడు ఇరవై నాలుగు చెప్పబడింది యోవై భూమా తది అమృతం ఏది భూమా ఏది వ్యాపకం ఉన్నదో అది అమృత స్వరూపము అంటే మరణరహితమైనటువంటిది నిత్యమైనటువంటిది అని చెప్పినట్లయింది మరియు ఈ విధంగా ఆత్మ యొక్క నిత్యత్వాన్ని విచారణ చేసి బ్రహ్మని నిత్యత్వ విశుద్ధ సత్వ పుంస ప్రతిపాతి బ్రహ్మణి బ్రహ్మమునందు నిత్యత్వము గోచరిస్తుంది ఎవరికి విశుద్ధ సత్వం కలిగినటువంటి పురుషునికి ఆత్మ నిత్యము అని అనేక ప్రమాణాల చేత తెలుసుకున్నటువంటి పురుషుడు దానికంటే విపరీతంగా ఈ జగత్తంతా కూడా అనిత్యం కూడా వివేచన చేస్తున్నాడు తద్థంగా అంటే నయేవ ఇహ కించన అణ్య ఆసీత్ దీనికంటే భిన్నంగా అన్యమైనటువంటిది ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము ఏది కూడా లేకుండే అంటే ఈ జగత్తు యొక్క అనిత్యత్వాన్ని చింతన చేస్తూ ఉన్నాడు ఇదమేక ఏవ అగ్ర ఆసీ ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం ఆత్మ ఒకటి మాత్రమే ఉండెను నాణ్యతకించన రెండవ వస్తువు లేదు అని చింతన చేస్తున్నాడు సదైవ స్వంభేదం అగ్ర ఆసీది సద్రూపమైనటువంటి సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైనటువంటి ఏ పరబ్రహ్మ ఉన్నదో అదే ఒకటే ఉండే ఎప్పుడు ఇదం అగ్రే ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం రెండో వస్తువు లేదు న ఇతి నీతి నేహ నానాస్తి కించ అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి తదల్పం అత ఏదల్పం తన్మర్త్యం రెండవది కనబడుతున్నదో వినబడుతున్నదో తెలియబడుతున్నదో అదంతా కూడా అల్పమైనటువంటిది దృశ్యమైనటువంటిది అనిత్యమైనటువంటిది జడమైనటువంటిది అని శృతిమాత చెప్తూ ఉన్నది దానికంటే భిన్నంగా అత ఏదల్పం తన్మర్త్యం ఆ బ్రహ్మం కంటే భిన్నంగా సకలం కూడా మర్త్యం అంటే మరణ ధర్మం అంటే అనిత్యమైనటువంటిది వినాశశీలమైనటువంటిది అని ఈ విధంగా వివేకి పురుషునికి తెలియబడుతుంది ఇత్యాది శృతి పతనేభ్య బ్రహ్మణ అన్యత్వం భేద ప్రపంచే అనిత్యత్వం చస్వ పుంస ప్రతిపాతి బ్రహ్మము కంటే అన్యముగా ఈ భేద అనిత్యముగా ఆ వివేక పురుషునికి తెలియబడుతుంది ఈ విధంగా అనేక శృతి ప్రమాణాలను తీసుకొని వివేకశీలుడైనటువంటి పురుషుడు చింతన చేసి అనుమానం కూడా చేస్తూ ఉన్నాడు ఎందుకనంటే మనకు లోకంలో అనుభవ గోచరం ఉంది ఏది ఉత్పత్తి కలదుందో అది వినాశశీలమై ఉన్నది అనిత్యం ఉన్నది ఏది కర్మ సాధ్యం ఉన్నదో అది కూడా అనిత్యం ఉంటుంది ఎత్ కృతకం తద్ అనిత్యం అని ఈ విధంగా యుక్తుల చేత అనుమానాల చేత కూడా చింతన చేస్తూ ఉన్నాడు క్రిమతో అచేతన వర్గో అనిత్య వివాదాస్పదమైనటువంటి ఈ అచేతన వర్గం సమస్త జగత్తంతా కూడా ఉన్నది ఎందుకు విభక్తత్వాత్ విభక్తమై ఉన్నది ఆత్మకంటే భిన్నంగా ఉన్నది మరియు ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా పరస్పరం భిన్నంగా ఉన్నది విభక్తమైనటువంటి ఈ ప్రపంచము ఆత్మకంటే అన్యమై అనిత్యమై ఉన్నది ఏ విధంగా ఘటపట స్తంభాధివత్ అన్నాడు ఘటము పటము స్తంభము ఇట్లా భిన్న భిన్నములుగా ఉన్నాయో ఇవన్నీ కూడా అనిత్యములు ఉన్నాయి అట్లే బ్రహ్మ వ్యతిరేక్తమైనటువంటిది బ్రహ్మ కంటే భిన్నమైనటువంటి ఈ ప్రపంచం అంతా కూడా అనిత్యమే అని శృతుల చేత మరియు యుక్తుల చేత చింతన చేస్తున్నాడు ఈ వివేకి పురుషుడు ఈ విధంగా వివేచన చేయడమే వివేకం అంటారు అనేనహి హి అనిత్యత్వే అవగతే శృతుల చేత యుక్తుల చేత అనుమానాది ప్రమాణముల చేత ఆత్మకంటే అన్యమైనటువంటి విభక్తమైనటువంటి ఈ ప్రపంచము అనిత్యమున్నది అని తెలియబడినప్పుడు తస్న్ అనుగత ప్రకాశాత్మక బ్రహ్మణ అవిభక్త నిత్యత్వం అది అర్థాద్ అవగచ్చతి ఈ అనిత్యమైనటువంటి సకల ప్రపంచంలో కూడా అనుగతమయ్యి అధిష్టాన రూపంలో దాని యొక్క ఆత్మ అనగా స్వరూపమే అయ్యి ఏదైతే సర్వమును సాక్షి రూపంలో ప్రకాశించుతున్నటువంటి ఏదైతే జ్ఞానస్వరూపమైనటువంటి తత్వం ఉన్నదో అది ఆత్మ అదే పరబ్రహ్మ వస్తువు అది నిత్యం ఉన్నది ఇవన్నీ కూడా ఆగమాపై ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి ఉత్పత్తి వినాశాలు కలిగినవి ఉన్నాయి కాని ఉత్పత్తి వినాశంలు అయ్యి వ్యభిచారి అయ్యి ఆగమాపాయి ఉన్నప్పటికీ కూడా ఏది ఆగమాపాయి లేక వ్యభిచారం లేక వాటన్నిటికీ కూడా అధిష్టానం అయ్యి సాక్షిరూపమయ్యి ఏది ప్రకాశిస్తూ ఉన్నదో అదే చైతన్యము అదే పరబ్రహ్మ వస్తువు అది నిత్యము అని ఈ విధంగా తెలుస్తుంది వచ్చిపోయే వాటిని తెలుసుకునేది కూడా వచ్చిపోతే అది నిత్యం ఎట్లవుతుంది చెప్పండి ఈ వచ్చిపోయేటువంటి ఆగమాపాయి ఈ అనిత్య వస్తువులన్నిటిని కూడా తెలుసుకునేది అది నిత్యం ఉంటుంది నిత్యం తీరాలి ఇది నియమం ఉన్నది నదీ తీరంలో నిలబడి చూస్తున్నటువంటి వ్యక్తికి అనేకమైనటువంటి అలలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిపైన అనేక నౌకలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ వచ్చిపోయే వాటిని తెలుసుకునేటువంటి చూసేటువంటి సాక్షి ఎవడైతే ఉన్నాడో వాడి వచ్చిపోతున్నాడా వాడు స్థిరంగా ఉన్నాడు అందువల్ల తెలుసుకునే వాడు స్థిరంగా ఉంటాడు తెలియబడేది అస్థిరం ఉంటుంది అనేటువంటి నియమము నిష్పన్నమైంది కాబట్టి ఏ జగత్తంతా కూడా సాక్షి చేత జ్ఞాతయా అజ్ఞాతతయా సర్వం సాక్షి భాష్యమేవా అని చెప్పబడిన ప్రకారంగా సర్వమును ప్రకాశించేటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు ఉన్నదో అది నిత్యం ఉన్నది అని అర్థత సిద్ధమవుతుంది అయితే ఈ విధంగా విచారణ చేస్తున్నప్పుడు ఒక శంక వస్తుంది నచే ఏవం శృతి అనుమానాభ్యాం వివేకే సతి చేత అనుమానాదుల చేత వివేకం చేసి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని ఈ విధంగా తెలుసుకున్నప్పుడు బ్రహ్మణ విజ్ఞాతత్వా అలం విచారేణ ఇది వాచం ఈ విధంగా వివేకం చేయడం వల్ల బ్రహ్మజ్ఞానం అయినట్టా కానట్టా చెప్పండి బ్రహ్మము నిత్యము అని తెలిసిందా లేదా తెలిసింది కదా మరి ఇప్పుడు తెలియబడినటువంటి వస్తువు ఎవరు పరబ్రహ్మమే కదా మరి దానికి సంబంధించినటువంటి జ్ఞానము బ్రహ్మజ్ఞానమే కదా మరి బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంకా ముందు శ్రవణము మననము నిరుధ్యాసన రూప విచారం చేయడము ఏమవసరము అంటాడు విచారం చేయుట ఎందు ప్రయోజనం ఏమున్నది అంటాడు దానికి సమాధానం చెప్తూ ఆపాత నిత్యం వస్తు బ్రహ్మ ఇత్యవగమే అపి ఆపాత బ్రహ్మం జ్ఞానం అయ్యింది బ్రహ్మము నిత్యము మరి తద్విపరీతమంతా అనిత్యము అనేటువంటి ఆపాత జ్ఞానమైంది పరోక్ష జ్ఞానం అయ్యింది కానీ తస్ అద్వితీయత్వ ప్రత్యేక భిన్నత్వాదే అనిర్ధారణాత్ నిత్యమైనటువంటి బ్రహ్మము అద్వితీయము మరి అది నాకంటే భిన్నము కాదు అని ప్రత్యగభిన్న అనవగమాత్ జిజ్ఞాసాయా అనివృత్తే జిజ్ఞాస కలుగుతుంది మరి ఆ నిత్యమైనటువంటి బ్రహ్మ ఎవరు శృతుల చేత అనుమానుల చేత ఏ బ్రహ్మమును నిత్యం అని తెలుసుకున్నామో బ్రహ్మము భిన్నమైనటువంటి జగత్తు అనిత్యం తెలుసుకున్నామో ఇప్పుడు ఆ బ్రహ్మము ఎవరు తెలుసుకోవాలి జిజ్ఞాస అలాగే ఉండిపోతుంది జిజ్ఞాస నివృత్తం కాదు అందుకోసము శ్రవణము మరణము నిధిధ్యాసనం అనేటువంటి తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు విచార సాగరంలో ఇక చూడండి ఆత్మ అవినాశి ఆత్మ ఎట్లా ఉన్నది అవినాశి ఉన్నది కహ్యే నాశరహిత ఆత్మ అవినాశి అంటే నాశరహితము అంటే ఏమిటి నిత్యము సత్యము అని చెప్పినట్లయింది అవరు అచల్ కహ్యే క్రియారహితే అలా అచలం అంటే ఏమిటి చలనము లేనిది చలనం అంటే క్రియ అచలం అంటే క్రియారహితము అని చెప్పినట్లయింది కాబట్టి ఆత్మ ఎట్లా ఉన్నది అవినాశి ఉన్నది మరియు క్రియారహితమై ఉన్నది జగత్ ఆత్మతే ప్రతికూలు కయ్యే విపరీత స్వభావం వల్లహే ఈ జగత్ అయితే ఆత్మ కంటే విపరీత స్వభావం ఉన్నది అంటే ఆత్మకేమని తెలుసుకున్నాము అవినాశి అచలము అని తెలుసుకున్నాము దానికంటే విపరీతము అంటే వినాశి హై అవరు చల్ హై చలమంటే క్రియావాన్ అని తెలుసుకోవాలి యా జ్ఞానికన్నా వివేక హై ఈ విధంగా ఆత్మ అవినాశి అచలమున్నది దానికంటే విపరీతమైన సమస్త జగత్ అంతా కూడా నాశవంతమైనది మరియు క్రియావంతమైనది అని తెలుసుకోవడమే వివేక జ్ఞానము అంటారు అయితే ఆత్మనశం వదన్ వాది ప్రష్టవ్య ఎవరైతే ఈ ఆత్మ నాశనమైపోతుంది అని అంటారో వాళ్ళని ఈ విధంగా అడగాలి కిమ్ ఆత్మన నాశ స్వతోవా ఏమి నాయనా ఆత్మకు నాశనం ఒప్పుకుంటున్నావు కదా స్వతహాగానే ఆత్మ నాశనం అయిపోతుంది ఇది ఒక వికల్పం కిం పరతోవా లేక పరత నాశ అంటే ఆత్మ కంటే భిన్నమైన అన్య ఆత్మ ఇంకేదైనా ఉండిందా దాని చేత ఈ ఆత్మ నాశనం అయిపోతుంది లేదా ఆత్మ భిన్నమైన ఏదైనా వస్తు వస్తువుతో అని రెండవ ప్రశ్న కిమ్ ఆశ్రయ నాశాద్వా లేక ఆత్మకు ఆశ్రయం ఒకటి ఉంటే ఆ ఆశ్రయం నాశనం ఆత్మ కూడా నాశనం అని ఒప్పుకుంటావా లేక సంబంధి నాశాద్వా ఆత్మ చేత మరొక వస్తువు సంబద్ధమై ఉన్నది ఆ సంబంధి నాశనం అయిపోతే ఆత్మనాశనం అయిపోతుంది అని అంటావా ఊత కారణనాశాద్వా ఆత్మకు కారణం ఒకటి ఉంటుంది ఆ కారణం నాశనం అయితే ఆత్మనాశనం అయిపోతుంది అని ఈ విధంగా అంటావా అత కార్యనాశాద్వా లేక ఆత్మ యొక్క కార్యం అనేది ఉన్నది ఆ కార్యం నాశనమైపోతే ఆత్మనాశనం అయిపోతుంది ఈ విధంగా అంటావా అని ఆరు ప్రశ్నలు చేశాడండి కదా ఉదాహరణకు శరీరం ఉంది అనుకోండి దీన్ని ఎవరైనా చంపాలా చెప్పండి అవసరం లేదు కదా స్వయంగా నాశనం లేదా నాశనమైపోతుంది అంటే స్వతహ నాశనం ఈ శరీరం ఉన్నది లేదా పరుల చేత కూడా నాశనం ఎవరన్నా హత్య చేశారనుకోండి నాశనమైపోతుంది ఒక ఘటం ఉన్నదనుకోండి దాని దండతం కూడాతే నాశనమైపోతుంది అది ఆ నాశనం ఎటువంటి నాశనము పరతహా నాశనం అట్లే చేపలు నీటిని ఆశ్రయించుకొని ఉంటాయి ఆశ్రయమైనటువంటి నీరు ఇంకిపోయినట్లయితే నీరు ఎండిపోయినట్లయితే ఆశ్రితమైనటువంటి చేపలు కూడా నాశనమైపోతాయి కిం సంబంధి నాశనాద్వా సంబంధి నాశనం అయితే అపర సంబంధి నాశనం పోతది అని ఈ విధంగా అంటావా ఒక బట్ట ఒక వస్త్రం ఉంది అనుకోండి అదొక ద్రవ్యముంది దానియందు రంగు ఉంది ఆ రంగు ఆ ద్రవ్య రూప బట్టయందు ఏం సంబంధంతో ఉన్నది రంగు అనేది ఒక గుణము వస్త్రం అనేది ఒక ద్రవ్యము మరి ద్రవ్యమునకు గుణమునకు ఏం సంబంధము సమవాయ సంబంధం చెప్తారు అందులో ఒక సంబంధి అయినటువంటి బట్ట వస్త్రం నాశనం అయితే మరి అపర సంబంధి అయినటువంటి గుణము ఆ వర్ణము ఆ రంగు కూడా నాశనమైపోతుంది కదా అని ఈ విధంగా అంటావా మరియు కారణము నాశనమైతే కార్యము నాశనమవుతుంది అనేటువంటి ఉదాహరణ తంతువులు కారణము వస్త్రము కార్యము ఆ తంతువులు నాశనమైతే వస్త్రం కూడా నాశనమైనట్టే కదా వస్త్రం అనేది ఉండదు కదా అని ఈ విధంగా అంటావా అట్లే కార్యం నాశనమైతే కారణం నాశనం అవుతుంది విధంగా అరటి గెలను వ్యవసాయదారుడు కోసుకున్నాడు అంటే అరటి చెట్టు యొక్క కార్యము అరటి గెల దాన్ని పోసేసినట్లయితే కారణమైనటువంటి అరటి చెట్టు కూడా ఎండిపోతుంది అది కూడా నాశనం ఈ విధంగా మనకు లోకములో ఆరు విధాల నాశనము కనపడుతుంది మరి ఈ ఆరు విధాల నాశనాల్లో ఆత్మకు ఏ విధమైనటువంటి నాశనాన్ని ఒప్పుకుంటావు అని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు నా ఆద్య స్వతహాగా ఆత్మ నాశనం అంటే నిరవయత్వాత్ యథ సవయవ అపచయాత్ నాశ అత నిరవయవశ ఆత్మన స్వత నాశ అనుపత్తే శరీరము సవయవముంది ఈ అవయవాలు నాశనమైపోతే అంటే అవయవాల యొక్క అపచయం అయితే ఏ విధంగా వృద్ధాప్యం రాను రాను రాను వృద్ధాప్యం వచ్చిన తర్వాత క్రమేణా శరీరం నాశనమైపోతుంది అంటే సవయవ పదార్థము నాశనమైతుంది కానీ ఆత్మ నిరవయవ పదార్థము అటువంటి నిరవయో పదార్థ ఆత్మ ఏ విధంగా నాశనం అవుతుంది నిర్గుణం నిష్కలం శాంతం నిరవద్యం నిరంజనం అని ఏ విధంగా మనకు శాస్త్రం చెప్తూ ఉంది నిష్కలం అంటే ఏ విధమైనటువంటి అవయవాలు దానికి లేవు అటువంటి దానికి నాశనం అనేది ఉండదు సవయవ పదార్థమే స్వతహాగా నాశనం కాబట్టి ఆత్మ నిరవయవ పదార్థం ఉన్నందువలన దానికి నాశనం లేదు నా ద్వితీయ రెండవది అంటే పరత నాశనం అంటావా అంటే తస్యాపి ఆత్మత్వేన సంప్రతి స్వస్య కర్తు అయోగాత్ త అవి నాశ అసంభవాత్ పోనీ ఆత్మ కంటే వేరే ఇంకొక ఆత్మ ఉన్నదంటావా ఆ ఆత్మ కూడా ఆత్మనే కదా ఆ ఆత్మ ఈ ఆత్మ రెండు వేరంటావా ఏకమేవా ద్వితీయం అని చెప్తూ రెండు ఆత్మలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి దేహం నానాస్తికించన రెండో వస్తువే లేదని చెప్పిన తర్వాత రెండు ఆత్మలు ఎక్కడున్నాయి ఒకవేళ ఉపాధి భేదం చేత స్వీకరించినా కానీ ఉపాధులు భిన్నమైనా కానీ ఆత్మ ఒకటే కదా మరి ఆత్మ వేరే ఆత్మతో నాశనం అవుతుంది అంటే ఇప్పుడు తన చేత తానే నాశనం అవుతుంది కదా ఉపాధి భిన్నమైనప్పటికీ ఆత్మ ఒకటే కదా మరి దాని చేత ఇది నాశనం అది ఇది ఒకటే అన్నప్పుడు దాని చేత దా అదే నాశనం అని చెప్పినట్లయింది ఆ విధంగా చెప్పినట్లయితే కర్మకర్త విరోధము కర్మకర్త దోషం వస్తుంది ఏ విధంగా గ్రామానికి పోతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు గంత అనబడతాడు గమనకర్త ఆ గమనకర్త మరియు గ్రామం ఏదైతే ఉందో అది గమ్యము ఇప్పుడు గమ్యము గమనకర్త రెండు కూడా ఒకటే అంటారా చెప్పండి అంటే గమన క్రియకు కర్మ ఎవరు గ్రామము గమన కర్త ఎవరు వ్యక్తి మరి ఆ వ్యక్తియే గ్రామం అంటారా చెప్పండి అట్లా చెప్పినట్లయితే కర్మకర్త విరోధం అనేటువంటి ద్వేషం వస్తుంది అవినాశితో తద్విద్ది ఏ నర్వమిదం తం అవినాశివా అరే ఏ ఆత్మ అనుచిత్తి ధర్మా అని అంటూ ఈ విధంగా శృతులు మరి స్మృతులు చెప్తున్నందువలన ఆత్మ అవినాశి అది నాశనం అయ్యేది కాదు పరత నాశనం లేదు ఎందుకు రెండో వస్తువే లేదు ఏహ నానాస్తి పించన రెండో వస్తువే లేదు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ కాబట్టి భరత నాశనం అనేది ఆత్మకు లేదు నా తృతీయ ఆశ్రయ నాశాద్వా అంటావా ఆశ్రయం నాశనం అయితే ఆత్మ ఆశ్రితమైనటువంటిది నాశనం అయిపోతుంది అంటావా అది కుదరదు కస్మిన్ భగవ ప్రతిష్ఠిత ఇది స్వే మహిమ్ని ఈ విధంగా చాందోక ఉపనిషత్తు చెప్తుంది ఆ భగవంతుడు ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నాడు అంటే ఆ భగవంతునికి ఆశ్రయమేమిటి అని అడిగితే స్వమహిమలో ఉంటాడు తనకు ఆశ్రయం అంటూ ఏమీ లేదు భగవంతునికి పరమాత్మకు ఆశ్రయం అంటూ ఏదీ లేదు స్వమహిమలో అంతే మరి ఎప్పుడైతే తనకు ఆశ్రయమే లేదో ఆశ్రయం నాశనమైతే ఆశ్రితమైనటువంటి ఆత్మ నాశనం అయితే ప్రసక్తి రానే అందుకని తృతీయ వికల్పం కూడా సంభవించదు నాకు చతుర్థ ఇక నాలుగో పక్షాన్ని చెప్తావా అంటే సంబంధి నాశనం అయితే సంబంధి అయినటువంటి ఆత్మనాశనం అవుతుంది అని చెప్తావా అంటే ఆత్మన నిర్వయవత్వేన ద్రవ్య గుణక్రియాది సంయోగాది సంబంధించరూప్యవాత్ త ప్రయుక్త నాశ అసంభూతే హే ఇప్పుడు సంబంధము లోకంలో నై్యాయకులు రెండు విధాలుగా చెప్తారు సంయోగ సంబంధము సమవాయ సంబంధము అని రెండు విధాలుగా చెప్తారు సంయోగము రెండు ద్రవ్యాల మధ్యలో అవుతుంది దో ద్రవిక సంయోగ ఓబహె ద్రవ్యోరేవ సంయోగ ఇదొక చెయ్యి ఉంది ఇది ద్రవ్యము మరొక చెయ్యి ఉంది ఇదొక ద్రవ్యము ఈ రెండు చేతులను ఒక చోట చేర్చాము రెండు సంయోగమైనవి ఎందుకు రెండు ద్రవ్యములు ఉండందువలన ఈ సంయోగ సంబంధము ద్రవ్యాల్లో కుదురుతుంది అట్లే గుణము గుణి క్రియా క్రియావాన్ ఉపాదాన కారణము కార్యము జాతి వ్యక్తి ఇత్యాది స్థలాల్లో సమవాయ సంబంధాన్ని చెప్తారు నై్యాయకులు నిత్య సంబంధం సమవాయ ఈ సమవాయం నిత్యము ఆ నిత్య సంబంధం ఏదైతే ఉందో అది సమవాయ సంబంధం అని చెప్పాలి అంటారు అది గుణగుణి ఇత్యాదు సంభవిస్తుంది ఏదైనా ఒక సంబంధి నాశనం అయితే అపర సంబంధి నాశనం అవుతుంది అలాగే చెప్పినట్లయితే ఆత్మ సంబంధం గలదే ఉన్నదా రెండు వస్తువులు ఉండాలి కదా సంబంధం చెప్పాలంటే సంయోగం చెప్పాలన్నా సమయం చెప్పాలన్నా రెండు పదార్థాలు ఉండాలి మరి ఇక్కడ ఆత్మ కంటే రెండో పదార్థం ఏముంది చెప్పండి రెండో పదార్థమే లేదని శాస్త్రం చెప్తూ అసంగోయం పురుష అని చెప్తుంది శాస్త్రము అది దేనితో సంబంధపడి లేదు యథా సర్వగతం సౌక్ష్మ ఆకాశం నోపలిప్యతే సర్వత్రా వస్తుతో దేహే తథాత్మ నోపలిప్యతే అని ఈ విధంగా చెప్తుంది మరి రెండవ వస్తువే లేకపోతే సంబంధి అపర సంబంధి అయినటువంటి చెప్పుట కుసదు అని చెప్తున్నాడు ఒక బట్ట ఒక వస్త్రం ఉందనుకోండి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 ఆ విధంగా ఆత్మకు నాశనం చెప్పడానికి రాదు మరియు ఐదవది వికల్పం ఏది కారణము నాశనమైతే కార్యమైనటువంటి ఆత్మ నాశనం అవుతుంది అంటావా అంటే నచాస్య కష్టిత్ జనిత ఇది బ్రహ్మన కారణత్వ అభావ శ్రవణాత్ తిత్తక నాశ అయోగాత్ బ్రహ్మము కారణరహితమున్నది నశ కశ్చిత్ జనిత దానికి జనిత అంటే జనకుడు అనేవాడు ఎవరు లేడు కారణం అనేవాడు ఎవరు లేడు అందుకని కారణం నాశనమైతే కార్యనాశనం అవుతుంది అనేటువంటి నియమానుసారంగా ఆత్మకు కారణం లేనందువలన కార్యరూపాన్ని ఆత్మనాశనం అవుతుంది అని చెప్పుటకు సంభవం లేదు ఎందుకు దానికి కారణమే లేదు అన్నప్పుడు కారణ నాశనం అనేదే సంభవించదు కారణనాశనం లేకపోతే ఆత్మనాశనం అవుతుంది చెప్పేదే అసలే కుదరదు అట్లే ఇక ఆరవదే కార్యనాశనం చేత కారణం నాశనం అవుతుంది అని ఈ విధంగా చెప్తావా అంటే నతస్య కార్యం కరణంచ విద్యతే అని అంటూ శ్వేతశ్వేత రోపనిషత్తు చెప్తూ ఉన్నది ఆత్మకు ఏ కార్యం లేదు అయితే ఈ జగత్ అనేది ఆత్మ యొక్క కార్యముగా చెప్తారు కదా స్వామీజీ అని అంటే అది సత్యం కాదు అది కేవలం ఆరోపితం కల్పితము రజ్జు ఎందు సర్పం యొక్క ప్రతీతి అయిందనుకోండి ఆ సర్పము రజ్జు నుంచి పుట్టిందంటావా రజ్జు యొక్క కార్యము సర్పమంటారా చెప్పండి విచారం చేయండి కేవలం భ్రాంతి చేత కనపడుతుంది అంతే అది పుట్టలే అట్లే ఈ జగత్ అనేది పుట్టనే లేదు అని రోదో నచోత్పత్తి న బద్దోనచ సాధక నుర్నవైముక్త ఇతా పరమార్థత అని అంటూ మాండక్య కార్యకర్తలు శ్రీ గౌడ పాదాచారులు చెప్తారు ఇంకా అనేక శృతుల్లో కూడా ఈ ప్రమాణము ఉంది కాబట్టి ఆత్మ యొక్క కార్యం అంటూ ఏది లేదు అందువల్ల కార్యం కారణమైనటువంటి ఆత్మ నాశనం రాదు అందువల్ల ఆత్మ అవినాశి అవినాశి వారేయమాత్మాను చిక్తి ధర్మా అని ఈ విధంగా మనకు గృహదారాణ యొక్క చెప్తూ ఉంది కావున ఆత్మ అవినాశి అని సిద్ధమైంది ఈ విధంగా ఆత్మ అవినాశి మరి అచలము తద్విపరీతమైనటువంటి జగత్తు నాశవంతమైనటువంటిది మరియు క్రియాశీలమైనటువంటిది అందువల్ల అది అనిత్యము అని ఈ విధంగా తెలుసుకున్నటయే వివేకము అంటారు యహ వివేక్ హి సర్వసాధారణక మూలహ ఈ వివేకమే సకల సాధనాలకు మూలం మూలమున్నది సకల సాధనాలంటే ఏవి అంటే వివేకం తర్వాత ఏవైతే వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షుత్వము ఇత్యాదులు ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఈ వివేకము ఉదయించిన తర్వాతనే అవి కలుగుతాయి వివేకం లేకుండా ఇతర సాధనలు పట్టుబడేందుకు అవకాశమే లేదు వివేకము కలిగితేనే వైరాగ్యం కలుగుతుంది తదిత ఇహ కర్మచ్యుతో లోక క్షీయతే ఏమేవ అముత్ర అవి లోక క్షీయతే ఏ విధంగా ఈ లోకంలో కృషి వాణిజ్య సేవాదుల ద్వారా కలిగేటువంటి ఫలములు అనిత్యములో అదే విధంగా కర్మరచితమైనటువంటి అంటే కర్మ పరలోక భోగాలు కూడా అనిత్యములే అని శాస్త్రం చెప్తుంది ఆత్మ కంటే భిన్నమైనటువంటిది సకలం ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన సకల భోగాలు అనిత్యములు నశ్వరములు మరి సమస్త లోకాలు కూడా అనిత్యములే బ్రహ్మసత్యం జగన్మిత్య అని ఈ విధంగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు వైరాగ్యం కలుగుతుంది లేకపోతే కలగదు ఎందుకంటే వివేకం ఉంటేనే వైరాగ్యం కలుగుతుంది యత్ కృతకం తదు అనిత్యం అనేటువంటి యుక్తి చేత కూడా అనుమానం చేత కూడా విచారించినట్లయితే బ్రహ్మ ఒకటే సత్యము ఈ జగత్తంతా మిథ్య అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో వివేకం ఎప్పుడైతే జాగృతి అప్పుడే అతనికి ఈ ప్రాపంచిక విషయాల నుండి అంటే ఇహలోక సంబంధమైనవి కావచ్చు పరలోక సంబంధమైనటువంటివి కావచ్చు సకల భోగాల పట్ల వైరాగ్యం కలుగుతుంది ప్రథమ వివేకు తో వైరాగ్య సే ఆది లేకే ఉత్తర సాధన ఓవే హొట్టమొదలు వైరాగ్యం కలిగితేనే తదనంతరము ఉత్తర సాధనలు అనేటువంటి వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షత్వము ఇవన్నీ కూడా కలుగుతాయి వివేకం నహి ఓవేతో ఉత్తర సాధన ఓవే నహి వివేకం లేకపోతే ఉత్తర సాధనలు కలుగవు యాతే వైరాగ్య సమాధి షట్ సంపత్తి అవురు ముముక్షుత కినుక హేతు వివేకే కాబట్టి వివేకం తర్వాత చెప్పబడినటువంటి ఏదైతే వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షం అనేటువంటి ఉత్తర సాధనాలు ఉన్నాయో అవన్నిటికీ కూడా హేతువు వివేకము అందువల్ల వివేకము మొదటి సాధనగా చెప్పబడింది అయితే జగద్గురు శంకరాచార్యుల వారు అపరోక్షానుభూతిలో మొట్టమొదలు వైరాగ్యం చెప్పినాడు స్వర్ణాశ్రమ ధర్మేణ తపసాహరి తోషనాత్ సాధనంచ భవే పుంసం వైరాగ్యాది చతుష్టయం అని చెప్పినాడు వైరాగ్యమే మొదటి సాధనగా కలిగినటువంటి సాధన చతుష్టయ సంపత్తి అని చెప్పినాడు అక్కడ ఎందుకంటే వైరాగ్యము ఈ సాధనాల్లో అన్నిటిలో ప్రధానమైనటువంటిది అని చెప్పడం అక్కడ వివేకమే మొదటిది ఇది కలగకుండా మిగతా సాధనలు కలగవు కానీ ఈ నాలుగు సాధనాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది వైరాగ్యము అని చెప్పడం కోసమే అక్కడ ఆచార్యులు వైరాగ్యాన్ని మొదలు చెప్పారు ఎందుకంటే వైరాగ్యం పుష్కలం నశాత్ నిష్ఫలం బ్రహ్మదర్శనం పుష్కలమైనటువంటి వైరాగ్యం లేకపోతే బ్రహ్మదర్శనం అయ్యేది అసంభవము ఒకటి ఈ అభిప్రాయంతో అక్కడ చెప్పడం అయింది ముఖ్యంగా వివేకమే వైరాగ్యానికి కారణం ఉన్నది మరియు ఉత్తర సాధనాలైనటువంటి షట్ సంపత్తి ముముక్షత్వానికి కూడా వివేకమే కారణము అందుకని సబ్ సాధనకే మూల్ ఎవరు వివేకము అని శ్రీ సాధునిచల స్వామీజీ వారు సాధన చతుస్థ సంపత్తిలో ప్రథమమైనటువంటి వివేకం యొక్క లక్షణము చేశాడు దీనిపైన ఒక శంక కలుగుతుంది దానికి సమాధానం కూడా చక్కగా శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చెప్పబోతాడు ఆ విషయాన్ని రేపు తెలుసుకుందాం హరి ఓం తో సహనావతు సహనోనక్తు సహ వీర్యం కరవాహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై ం శి శాంతి